శివాణి ఎవరు ప్రార్థన చేసేవారు స్వామి నేను ప్రయత్నం చేయను verdad en el frontal era o ese era y ketana sa usam astvam asya adilakshyam ekam nityam alamachalam Thank <laughs> you. kita ha avo ha ఎవరండి ఇప్పుడు మీ దగ్గర నుంచి వాయిస్ సరిగ్గా క్లారిటీ లేదు సరే అయినా గానీ ఈసారి చేసేటప్పుడు సరిగ్గా చూసుకోండి ఇవాళ ఎవరు చదివేవాళ్ళు ఎవరు నేను చదువుతాను పేజ్ ఒక యజమాని ఒక ఇంటిలో పుట్టగానే శిశువు కేర్ కేర్మని ఏడ్చిననే గాని ప్రాణవాయువును లోపలికి తీసుకొని పరిస్థితులు ఏర్పడుట లేదు ఏడ్చినందువలన శ్వాసకోశములు విస్తృతమై వాయువు ప్రవేశించుటకు అవకాశము ఏర్పడును అందుచేత ఏడ్చిన తరువాత ఉచ్ఛ్వాస నిశ్వాసములు జరుగుచున్నవి హంస దేహమందున్నప్పుడు ప్రాణవాయువు సంచారము జరుగుటకు వీలగుచున్నది పుట్టిన శిశువు శరీరమందు హంస లేని ఎడల ఎంత ప్రాణవాయువును లోపలికి పంపినను కృత్రిమ శ్వాస జరిపినను ప్రయోజనము ఉండుటలేదు హంస ఉన్నప్పుడు కృత్రిమ శ్వాస క్రియ ప్రయోజనము కనిపించుచున్నది శిశువు పుట్టినప్పుడు ఈ విషయములను గమనింపవచ్చును చర్చించాం అది శిశువు పుట్టినప్పుడు ఏడవడం ద్వారా అతనిలోని శ్వాసక్రియ పనిచేయడం ప్రారంభిస్తుంది ఈ శ్వాసక్రియకి ఆధారభూతమైనటువంటిది ఆ లోపల ఉన్నటువంటి అంశ ఏ అంశ ఈ శ్వాసక్రియ పనిచేయడం ప్రారంభం అంటే అంతర్ ఎడా పింగళా సుసులలో మెదడు నుంచి వెన్ను వరకు పైకి కిందకి తిరిగేటటువంటి ఈ హంస్రో స్పైనల్స్ పాదం అని భౌతికవాదులు చెప్పేటటువంటి విధానంలో అది పైకి కిందకి మాత్రమే శ్వాసక్రియ జరుగుతుంది అయితే ఈ శ్వాసక్రియ జరగాలి అంటే లోపల ఉన్నటువంటి శబ్దం బయటకు రావాల్సినటువంటి అలా శబ్ద ఉత్పత్తి ద్వారా ఎవరైతే ఒకవేళ శ్వాసక్రియ జరిగినప్పటికీ పిల్లవాడు కనుక ఏడవకపోయినట్లయితే మందుడుగా ఉండిపోయేటటువంటి ఒక రెడ్డిగా విశ్వాసం లేనటువంటి వాడుగా ఉండేటటువంటి వాడుగా బట్టి రోదనతో మొదలై వేదనతో పూర్తయ్యేటటువంటి జీవితం మానవ జీవితం రోదించకుండా ప్రారంభం కావటం లేదు మరణ వేదన లేకుండా ముగియటం లేదు కాబట్టి రోదనలు వేదనలు మధ్యలో జరిగేటటువంటి జీవితంలో మధ్య మధ్యలో సుఖభోగాలను అనుభవిస్తున్నారని అనుకోవడం వస్తుగతమైనటువంటి విషయగతమైనటువంటి జగత్ ఆధారముగా నామరూపాత్మకమైనటువంటి జగత్తు దోతాదాత్మికను అనుభవిస్తూ సంగత్వ దోషాన్ని అనుభవిస్తూ భ్రాంతి చేత ఆభాసగా ఉన్నటువంటి ప్రతిబింబంగా ఉన్నటువంటి మిథ్యాభూతంగా ఉన్నటువంటి జగత్తును అపేక్షించి సుఖ అపేక్ష వలన జీవుడిగా అజ్ఞానం అసమంజసం బట్టి ప్రతి ఒక్కరూ మేల్కొని ఆ జీవన పర్యంతం జననం నుంచి మరణం వరకు మానవ జీవితం ఎలా ఉందో అశాంతం గమనించి జీవితం మొత్తానికి ఒక ప్రాధమ్యాన్ని నిర్ణయింపజేసుకుని లక్ష్యాన్ని నిర్దేశించుకుని మానవ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది చదవమాని ఒక ఇంటిలో నివసించినంత వరకు ఆ ఇల్లు బాగుగానే ఉండును యజమాని ఆ ఇంటిని విడిచినచో అది శిథిలమ్మగుచున్నది అటులని హంస శలో ఉన్నంత వరకు ప్రాణాదులు ఇంద్రియములు సక్రమముగా పనిచేయుచున్నవి హంస శరీరమును విడిచినచో అది కృళ్ళి నశించిపోవుచున్నది కనుక ఆత్మ శరీర ఇంద్రి ప్రాణాదుల కన్నా వేరుగా ఉన్నట్టులా స్పష్టమొన్నది కదా కాబట్టి ఆత్మస్వరూపాన్ని ఇంటికి యజమానితో పోల్చి చెప్తున్నారు ఈ పోలికని మానవులందరూ అర్థం చేసుకోవాలి శరీరి దేహి ఐంద్రి ఈ రకంగా ఏ పేరుతో చెప్పినప్పటికీ శరీరం వేరే దానికి సంబంధించినటువంటి గోడకాలు వేరే దానికి సంబంధించినటువంటి ఇంద్రియాలు వేరి దానికి సంబంధించినటువంటి ప్రాణం వేరి దానికి సంబంధించినటువంటి మనస్సు వేరి బుద్ధి వేరే ఇవన్నీ కూడా హంస చేతిలో ఉన్నటువంటి పనిముట్లు ఆత్మ చేతిలో చైతన్యం చేతిలో ఉన్నటువంటి పనిముట్లు ఆత్మ అనేటటువంటి యజమాని ఈ శరీరం నన్ను లేకపోయినట్లయితే ఉన్నప్పటికీ కూడా అవన్నీ నిరుపయోగములే నిష్ప్రయోజనములే కారణం ఏమిటంటే ఒకసారి ఆ జీవాత్మ ఈ శరీరంలో నుంచి నిష్క్రమించిన తరువాత ఆ జీవుడు నిష్క్రమించిన తరువాత ఈ శరీరం తనంతట తాను శిథిలమైపోతున్నది అప్పటి ఎవరి ఉనికి చేత ఎవరు ఉండటం చేత జీవధర్మశాస్త్రములన్నీ అనుభౌతిక శాస్త్రములన్నీ ఈ శరీరంలో సవిజముగా పనిచేయచు శరీరాన్ని పోషించు శరీరాన్ని నడిపించుతూ శరీరాన్ని ప్రజలిస్తూ అన్నింటికి అన్ని వ్యవహారములకు తాను ఆధారభూతమై ఉన్నదో అట్టి ఆధారము యజమాని స్థానం నుంచి తప్పుకోగానే ఇదే శరీరము మనలా పాతిక దేహమై పంచభూతములలో కలిసిపోవటానికి తనకు తాను శిథిలమైపోతున్నది ధనుంజయ వాయువు వలన ఏ ధనుంజయ వాయువు అయితే చిట్ట ఈ శరీరముల మిగిలిపోతుందో आ धनुजयवायु प्रभाव चेत यह शरीर शिथिल एक्त शिथिले पंचभूतात्मक अंशमुरी देहमेद पार्थिवदेहमु तक नशिचन अभी पार्थिव देहमु अंत पार्थिव देहमें धरने वालों पारथुल का बट्टी भगवदी पार्थ అనేటటువంటి సంబోధన మానవులందరినీ ఉద్దేశించారు కాబట్టి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం ద్వారా నీవు యజమానివి అనేటటువంటి నిర్ణయాన్ని చేశారు ఇది క్షేత్రము ఇది క్షేత్రజ్ఞుడు ఏదైతే సాక్షిగా ఉన్నదో ఏదైతే పరిణామరహితంగా ఉన్నదో ఏదైతే చెల్లించకుండా ఉన్నదో తనకన్నా ఇతరములైన వాటిని చెల్లింపచేయు తాను చెల్లించగన్నదో తరములైన వాడిని పరిణమింపజేయతూ తాను పరిణమించక జన్మతో అది క్షేత్రజ్ఞుడు అది యజమాని అట్టి యజమాన స్వరూపం కలిగినటువంటి ఆత్మస్వరూపము యొక్క సాన్నిధ్యం చేత శరీరము ఇంద్రియములు ప్రాణములు అంతరేంద్రియాలు విషయేంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు బాహ్యేంద్రియాలు అన్ని చలనశీలములు మిగిలిన మిగిలిన వాటివన్ని కూడాను పనిముట్లు కదా ఆ పనిముట్లన్నింటినీ పనిచేయించగలిగేటటువంటి సమర్థత కలిగినటువంటి సాక్ష్యస్వరూపాన్ని మానవుడు గుర్తిరగాలి ఈ విధముగా ఆత్మ దేహము కన్నా విన్నమని అనేక ప్రకారములుగా నిరూపించి యమధర్మరాజు నచికేతుడడిగిన మరణానంతరము ఆత్మ యొక్క స్థితిని గురించి ఈ విధముగా తెలియజేయుచున్నాడు నచికేతా సనాతనమును అతి రహస్యమును అగు బ్రహ్మమును తెలియక మరణించు వారికి కలుగు గతులను గురించి నీకు చెప్పెదను వినుము మానవులు జన్మించియూ బ్రహ్మమును తెలుసుకొనక అనేక ఫలములను కోరుచు అట్టి మరణించువారు తగిన శరీరమును పొందుటకు తగిన మాతృ గర్భమున పుట్టుచున్నారు కొందరు మానవులకు కొందరు అశుపక్షాదులూ కొందరు వృక్షాది స్థానములగును పుట్టుచున్నారు స్థాను పుట్టుచున్నారు నచికేత సూక్ష్మ కారణములను మూడు దేహములు ఉన్నటులా ఇది వరకే చెప్పి ఉన్నాను కదా ఇందు కారణ దేహములు అవిద్య కలిగినది దాని కార్యము దేహము కారణ దేహమున దుఃఖమును అనుభవించుటకు సాక్ష సాక్షాత్కారణము కాదు సూక్ష్మదేహము కూడా స్థూల దేహము ద్వారానే సుఖదుఖములు అనుభవించుచున్నది స్థూల దేహముచే కరములు చేయుటకు వాటి ఫలములను అనుభవించుటకు తగిన్నది కానీ ఈ దేహముతో చేసిన కర్మను ఆ దేహముతోనే అనుభవించుటలేదు అంతకు ముందు చేసిన కర్మను ఈ దేహము ద్వారా ప్రారబ్ధ రూపముగా అనుభవించుచున్నాడు ఇంకను సంచిత రూపకర్మ మిగులుచున్నది మరియు కొత్తగా ఆగామి కర్మను చేయుచున్నాడు ఈ విధముగా మిగిలిన కర్మలను అనుభవించుటకు మరి యొక్క స్థూల దేహము అవసరమగుచున్నది మరణించినప్పుడు స్థూల దేహమే నశించుచున్నది కారణ దేహములు నశించుటలేదు అవిద్య నశించినప్పుడు మాత్రమే ఈ రెండును నశించును వీటితో కూడిన ఆత్మ ఆత్మ చైతన్యమే జీవుడుగా ఉన్నది ఎచ్చటను अब हम्म इपड़ मन की स्थूल सूक्ष्म आरद आगामी संचत कर्म्रयानी ब्रह्मज्ञा द्वारा त्रिपुट की साक्षिग उक्षित्वा निरूपचे प्रयत्न चाहिए मानव गुर्तवन अवसर एटे తాను ఈ జన్మయం స్వభావ రూప ప్రారంభ కర్మ ఏదైతే ఉందో అది సంచిత భాగ రూపమై ఉన్నది దేహం విడవగానే ఆగామి కర్మతో కూడుకొని ఆ సంచిత రూపంలో భాగంగా సూక్ష్మ శరీరం చేస్తుంది ఎందుకని అంటే కారణ దేహంలో ఉన్నటువంటి అవిద్య చేత కాబట్టి మానవుని యొక్క లక్ష్యం ఏమై ఉన్నది అంటే అవిద్యా స్వరూపమైనటువంటి కారణదేహానికి సాక్షిగా మారాలి కారణదేహ సాక్షి ప్రజ్ఞాస్వరూప చైతన్య స్వరూపం సాక్షీస్వరూ అట్టి సాక్షి స్వరూపాన్ని ఎవరైతే తెలుసుకున్నారో ఆ కారణదేహంలో ఉన్నటువంటి అవిద్య తొలగిపోయింది అది తొలగిపోగానే దాని కార్యరూపమైనటువంటి సూక్ష్మ స్థూల శరీరములు एंतरतेनवड़ की कारण देहल्लो अटे सुवस्थ लात ज्ञाचेत गाड़ाधकत प्रभावित अभूतम आ चीकटो मगिबो मरला जाग्रता अवस्थल के वस्तु పునః ప్రారంభాన్ని అనుభవిస్తూ మరలా కర్మఫలాన్ని అపేక్షిస్తూ మరల ఆసక్తులను కలిగిస్తూ మరల ఆశలను పొందుతూ మరల సుఖ అపేక్ష చేత ఆగామి చేసుకుంటూ ఈ రకముగా కర్మచక్రంలో పరిభ్రమిస్తూ ఉన్నాడు కాబట్టి అవిద్యా మూలమైనటువంటి కారణదేహస్థానంలో అనేక జన్మార్జిత సంచిత రూప కర్మ ఈ జన్మలో అవిద్యగా ప్రాప్తి అట్టి దాని ఎందు కొద్ది భాగాన్ని ఈ శరీరంతో అనుభవించడానికి సిద్ధపడ్డాయి ఆ రూపమైనటువంటి ప్రారంభ కర్మ ఏ రోజుకు ఆ నిత్య ప్రళయాన్ని అనుభవిస్తున్నటువంటి జీవుడు మరలా ఆ రోజు తాను ఆచరించినటువంటి కర్మ ఫలాన్ని ఆగామి కర్మగా తిరిగి సంచితంలోకి చేరిపోతుంది మరల పునః స్వభావ ప్రేరితంగా వాసనల చేత ప్రేరేపించబడి దేహవాసన శాస్త్రవాసన లోక వాసనలగా స్ఫరణను పొంది ఆ వాసనల చేత సంస్కార బీజముల ఉత్పన్నమే సంస్కార బీజముల నుంచి ప్రవర్తన ప్రవర్తన నుంచి ఇంద్రియములలోకి దిగివచ్చి ఇంద్రియములలో నుంచి విషయములలోకి దిగి విషయములలో నుంచి కార్యాచరణ ప్రణాళికకు దిగి వచ్చి పనులను చేసి ఆ ద్వారా ఫలితములను అనుగ్రహించి మరల సుఖ దుఃఖాది ద్వంద్వ రూపం మిశ్రీత కర్మను చేస్తూ పునః శరీరత్రయం అనేటటువంటి చక్రంలో దేహత్రయం అనేటటువంటి చక్రంలో కర్మత్రయం అనేటటువంటి చక్రంలో అవస్థాత్రయం అనేటటువంటి చక్రంలో గుణత్రయం అనే చక్రంలో తగులుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ బ్రహ్మ జ్ఞానాన్ని పొందినప్పుడు మాత్రమే ఈ త్రయముగా చెప్పబడేటటువంటి వాటి అన్నింటిలో నుంచి విడుదలవుతున్నాడు అట్టి విడుదల పొందాలి అంటే రుణత్రయం ఆసనాత్రయం శరీరత్రయం దేహత్రయం కాలత్రయం కర్మత్రయం అవస్థాత్రయం త్రయము ఈ రకముగా త్రయముగా చెప్పబడేటటువంటి సమస్తము కూడా పరిశీలించి పరిశోధించి తాను ఆ త్రిపుటికి సంబంధించిన వాడు కాను జగజ్జీవేశ్వర జగత్తులు కాను జగజ్జీవేశ్వరులు కాను అనేటువంటి మొట్టమొదటి త్రిపుటిని కూడా కాదని తాను బ్రహ్మము అనేటటువంటి నిర్ణయమును పొందవలసి ఉన్నది ఈశ్వరుడు అనే బ్రహ్మను తానే ఆత్మ తానే ప్రత్యేగాత్మ తానే పరమాత్మ తానే ప్రత్యేక పరమాత్మలు అభినులు అనేటటువంటి నిర్ణయాన్ని సోహమస్మి అయం ఆత్మ బ్రహ్మ అనేటటువంటి బ్రహ్మాత్మ జ్ఞానాన్ని పొందవలసిన అవసరం ఉన్నది ఇటువంటి బ్రహ్మాత్మికే జ్ఞానం చేతనే ముక్తుడవుతున్నాడు మరి ఈ స్థూలదేహం కొంతకాలానికి ఈ కర్మ చక్రంలో ప్రతిరోజు నిత్య ప్రళయాన్ని అనుభవిస్తూ అనుభవించటానికి ఆధారంగా ఉన్నటువంటి భోగ్య శరీరంగా ఉపయోగపడి ఆ భోగ్య శరీరం కొంతకాలం తర్వాత నశించిపోతుంది కానీ చావు గుట్టుకల్లు లేనటువంటి సూక్ష్మ శరీరము కారణ శరీరము మిగిలి ఉంటుంది ఈ ప్రారంభ కర్మ నుంచి తయారైనటువంటి ఆగామి కర్మ అపేక్ష అనేటటువంటి రూపమున ఏ ఏ ఫలితములను అపేక్షించి మానవుడు మిగిలిపోతున్నాడు శేషించుతున్నాడు కర్మ రూప అవశేషమును మిగిలించుకొను ఆయా అవశేషములతో సహా ఆగామి కర్మ రూపమును శేషించి తదాదిగా అవిద్యారూపమునున్నటువంటి కారణదేహం అటువంటి స్థావర రూపములు గాని లేనిచో పశుపక్షి ఆది క్రిమి కీటకాది జంతువు జన్మలయను గాని లేనిచో క్షీరదములతో కూడినటువంటి మానవ జాతితో కూడినటువంటి మానవోపాధి కాని ఏ బలమైనటువంటి కర్మ క్రియాదుల చేత ప్రేరితమవుతూ కర్మశేషాన్ని మూటగడతాడు ఆయా కర్మశేష ప్రభావం చేత అంతకాలిత మామేవ స్మరన్ముక్యాతి సమర్థం అనేటటువంటి శ్లోకం స్పష్టముగా మానవ జన్మ యొక్క అంత్య కాలమునందు ఏ స్మరణ అయితే ఆ స్మరణ ఉత్తర జన్మను నిర్ణయిస్తుంది అనేటటువంటి నిర్ణయాన్ని మానవుడు ప్రతినిత్యము గమనించాలి ఏ స్మరణ చేస్తూ గాఢ నిద్ర అవస్థలోకి వెళ్తూ ఉన్నాడు ఏ స్మరణ గాఢ నిద్రలో కూడా జరుగుతూ ఉన్నాడు అది నీ భవిష్యత్తును నిర్ణయించేటటువంటి గొప్ప సాధన కాబట్టి శ్వాసతో సమంగా జపం చేసేటటువంటి స్థితిని మానవులు ఎందుకు సముపార్జించాలి అంటే ఈ స్మరణ అనేటటువంటి సాధన భవిష్యత్తు నిర్ణయి నిర్దేశిస్తుంది ఎప్పుడైతే నువ్వు సద్గురు యొక్క స్మరణని ఈశ్వర యొక్క స్మరణని సదా మూడవ స్థలలో చేస్తూ ఉంటావో ఏ దానినే పొందుతావు అనేటటువంటి నిర్ణయం ప్రకృతిలో ఉన్నది కాబట్టి దృష్టి ధర్మమై ఉన్నది కాబట్టి మానవుడు ఈ జాగరూకతని వహించి ఉండాలి అనేటటువంటి బోధనే యమధర్మరాజు గారు నచ్చితేటేస్తున్నారు రహస్యాన్ని కూడా చెప్పేసి ఏమిటి అంటే ఏ స్మరణ చేస్తే అదే అవుతాం చాలా మందికి ఏ స్మరణతో నిద్రలోకి వెళుతున్నారనేటటువంటి ఎరుక లేకుండానే నిద్రలో కొంటాడు స్మరణ లేకుండానే నిద్రలోకి వెళ్తాడు ఏ సాధన చేయకుండానే నిద్రలో కొడతాడు తత్ప్రభావం చేత అవిద్యాము నిజమై ఆ నిద్ర ఏ అనుభూతమైనటువంటి కర్మ అవశేషములున్నాయో ఆ కర్మ అవశేషముల ప్రేరితమై అనుభూతమై తదనుగుణమైనటువంటి జన్మను ఆశ్రయిస్తాడు కాబట్టి సాధకులందరూ మెలకువ కలిగి ఉండి జాగ్రత్త వహించి ఎరుకతో ప్రయత్నంతో సాధన సిద్ధి కొరకై లక్ష్యముల దృష్టి స్మరణ రూపుడైనటువంటి స్థితికి మట్టుబాటు చేయాలి స్మరణ విస్మరణ అనేటటువంటి రెండు స్థితులు ఉంటాయి ఎప్పుడు కూడా స్మరణ విశేషమైన స్మరణ విలుప్తమైన స్మరణ ఈరోజు మూడు స్థితులని మానవులు సాధనలో అర్థం చేసుకోవాలి అనుభూతను నడుచుకోవాలి మూడు అవస్థలలో కూడా ఎడతేగకుండా ఒకే రీతిగా ఉండేటటువంటి స్థితిని సంపాదించాలి మార్పు లేనటువంటి స్థితిని సంపాదించాలి అయితే మార్పు లేని స్థితి వలన నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని పొందుతావు అవస్థాత్రయం అనేటటువంటి వన్ నిర్ణయాన్ని చేసేటటువంటి వీడు రాయి మీద మన యొక్క సాధన అనేటువంటి బంగారాన్ని ప్రతిరోజు వీసుకొని చూడాలి అప్పుడే నువ్వు అవస్థాత్రయాన్ని దాటగలిగి నువ్వు దురీయంలో చెత్త చివరి త్రిపుటి అవస్థాత్రయం కాబట్టి అవస్థాత్రయ సాక్షిత్వాన్ని సాధించినటువంటి వాడు మాత్రమే బ్రహ్మ జ్ఞానాన్ని పొందడానికి అధికారి అవుతున్నాడు కాబట్టి సాధకులందరూ ఈ రకమైనటువంటి స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని బ్రహ్మ జ్ఞానం విషయంలో కలిగి ఉండాలి అనేటటువంటి ఉద్బోధని యమధర్మరాజు గారు నచితేతన ద్వారా మానవులందరికీ చేయించున్నారు దూరముగా ఉన్న పుష్పము యొక్క వాసన రూపముగా ఉన్న పుష్పము అచటనే విడిచిగా ఉన్న వాయువు తనతో పాటు తీసుకొని వచ్చినట్లుగా జీవుడు స్థూల దేహమును విడిచి కర్ణమును మాత్రము సూక్ష్మ కారణ దేహములతో పాటు తన వెంట తీసుకుని వెళ్ళుచున్నాడు మరి ఒక జన్మను పొందుచున్నాడు జన్మాంతర ముందు అనేక పుణ్య పాప కర్మలను చేయుచున్నాడు పుణ్యకర్మలు అధికమైనప్పుడు దేవశరీరమును పుణ్య పాప కర్మలు సమానముగా ఉన్నప్పుడు మానవ శరీరమును పుణ్యకర్మ తగ్గి పాపకర్మ అధికమైన కొలది పశు పక్షి పశు పక్షి క్రిమికీటకాదుల శరీరమును వృక్షములు శిలలు మొదలగు స్థావర శరీరములను పొందుచున్నాడు ఇట్లు అనేక ఇక్కడ కొద్దిగా మనం విచారణ చేయవలసిన ఉంది పరోపకారాయ పుణ్యాయ బాబాయ పరప్రీడ అనేటటువంటి నిర్ణయాన్ని భగవానుడు మనకు అందించాడు పరోపకారాయ పుణ్యాయ యాగభావంతో లోక కళ్యాణ నిమిత్తమే ఇతరుల కొరకు ఇతరుల శ్రేయస్సు కొరకు చేయబడినటువంటిదంత పుణ్యమే పాపాయ పరప్రీడనం భావము చేత గాని క్రియ చేత కాని ఎడల ఇతర మానవుల ఎడల ఇతర జీవుల ఎడల నువ్వు ప్రవర్తించినటువంటి చర్య ప్రతిచర్యలన్నీ కూడా పాపరూపములు నిక్షిప్తం అవుతూ ఇది స్మృతి జ్ఞానంలో జరిగేటటువంటి చిత్రగుప్తుడు చేసేటటువంటి పని చిత్రాల రూపంలో మొత్తంగా మనలో స్మృతి స్మృతి అనేటటువంటి ఇవి నిక్షిప్తమై ఈ స్మృతి స్థానం నుంచి స్వప్న అవస్థ కలుగుతూ ఉంటాయి ప్రతిరోజు ఈ స్వప్నం అనుభవించబడతా నిదర్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు నిద్రలోకి వెళ్ళేటప్పుడు కాబట్టి కారణ శరీరంలో ప్రవేశించే ముందు కారణ శరీరంలో నుంచి మరల సూక్ష్మ శరీరంలోకి వచ్చిన తరువాత ఈ స్మృతి రూపకర్మ సాధారణముగా త్యాగ విశేషం చేత కానీ లేదా స్వార్థ విశేషం చేత కానీ ఆత్వాదించకూడదు ఎవరెవరైతే కేవలము త్యాగ విశేషం చేత పరోపకార బుద్ధి చేత లోకళ్యాణ ప్రీతిగా ఎవరైతే ఉంటారో వారు పుణ్యాధిక్యము చేత కొంతకాలం అశరీర పద్ధతిగా సుఖాన్ని అనుభవించేటటువంటి అనిమిషులుగా దేవతలుగా ఉంటారు మరలా పుణ్యభాగం అనుభోతవ్యమై క్షణించగాని మానవులుగా జన్మిస్తారు ఎవరిలో ఈ పుణ్య పాపములు సమాన భాగములుగా ఉంటాయో వారు సరాసరి మానవులుగా పుడతారు మిశ్రిత కర్మగా ఎవరిలో అయితే త్యాగభావం రూపించి స్వార్థభావమే బలంగా ఉండి పరులకు హాని కలిగించడమే ప్రవృత్తిగా జీవిస్తారు వారు తిరియ గ్యోనులను అంటే జంతువు క్రిమి కీటక వృక్ష లత వల్మ అనేటటువంటి స్థావర జవాత్మకమైనటువంటి ప్రాథమిక శరీరాలని అవకాశం తస్మాత్ మూఢ యోనిషు అంటుంది భాగవెట్టు మూఢ అని వీటన్నింటినీ కలిగి ఒక కేటగిరీ కింద లెక్క పెట్టి ఆ అవకాశం సృష్టిలో ఉన్నది ప్రకృతిలో ఉన్నది కాబట్టి సుబ్బారావు గారు చనిపోయినప్పుడు సుబ్బారావు గారు చనిపోయాడా లేదా అని అక్కడ లెక్క ఈ నామరూపాల దేహంతో కానీ ఈ పుణ్య పాపం పట్టు బట్టి సుబ్బారావు గారు శవం వెళుతుందండి అని ఎవరన్నారు శవం వెళుతుందండి అంట శవదనం జరుగుతుందండి అంటే ఎవరు పోయాలండి అంటే నామరూపాల విశేషం గురించి చెప్పినప్పటికీ ఆ జీవుడు వెళ్ళిపోయినటువంటి జీవుడు ఈ పుణ్యపాపములను స్వీకరించి వెళతాడు ఆ పుణ్యపాప కర్మ యొక్క శేష భాగం కూడా తాను ఏ రీతిగా అయితే జీవించాడు ఆ జీవన కర్మ విశేష ఫలాలను ఆ జీవన కర్మ శేష ఫలాలను తనతో పాటు స్వీకరించి ఈ కర్మ భాగము అనుభవించటానికి ఉత్తర జన్మను ఉత్తర ఉపాధిని నిర్ణయింపచేసుకుని ఆ ఉపాధి అని ప్రవేశించేస్తారు కాబట్టి మానవుడు జీవితంలో జీవించేటప్పుడు నిషుద్ధ కర్మను ఆశ్రయించకుండా స్వార్థ ప్రేద ప్రేరిత కర్మను ఆశ్రయించకుండా ఇతరులను దూషించకుండా రాగ ద్వేషములకు లొంగిపోకుండా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది రాగద్వేష ఎవరో ఒకరిని వ్యతిరేకత భావన బలమైనటువంటి వ్యతిరేకత భావం అది కారణం ఆ ఇతర జీవుల మధ్య ఉన్నటువంటి వ్యతిరేక సంస్కారముల యొక్క ప్రభావం చేత ఏదో ఒక రీతిగా ఆ ద్వేషభావానికి లొంగుతుంటు ఆ స్వార్థ తద్వారా నీలో ఆ పాప కర్మకి అవకాశం ఏర్పడుతుంది ఆశేషం ఏర్పడుతుంది అదనుభూతమైనటువంటి స్వార్థ కర్మ చేత లోక కళ్యాణ కారకమైన త్యాగభావం లేకపోవడం చేత పరోపకారార్థమిదం శరీరం అనేటటువంటి మౌలికమైనటువంటి సూత్రం మర్చిపోవడం చేత ఈ రకమైనటువంటి నిషిద్ధ కర్మ తో కూడినటువంటి కర్మశేషం మిగిలిపోవడం చేత ఉత్తర జన్మ ఎందు తదనుగుణమైనటువంటి స్మరణ చేత నిర్ణయించగలుగుతుంది కాబట్టి అంతకాలే జమాటేబం అనేటటువంటి ప్రాథమిక న్యాయాన్ని సూత్రాన్ని తప్పక గుర్తు అవసరం